గణపతి కంహవామహే కవిం కవీనాశ్రమస్తేష్టరాజు బ్రహ్మణస్పత ఆం వన్నోదసాదం శ్రీమహాగ్రాపత సదాశివసరంభా శంకరాచార్యమ్యమా అస్మదాచార్యపర్య వందే గురుపరంపరా ూత మత్ని కాదు మత్ని కాదు మత్స్ మాదు మత్ స్థాని మత్ని భూత పశ్యమే యోగమైరం భూతభృన్న భూతస్థ మమాత్మాతన ఈ శ్లోకాలని కొంచెం జాగ్రత్తగా శాస్త్రీయమైన దృష్టిని పెంపొందించుకుని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది భగవద్గీత దార్శనిక గ్రంథము దర్శనము అంటే ఫిలాసఫీ సో దర్శన సర్వు దర్శనీయతమం దర్శనం వేదాంత దర్శనం అన్నారు మహాత్ములు మజుదన సరస్వతులు ఎవరో అన్నారు అలా ఈ దర్శనములన్నిటిలో ఫిలాసఫీస్ ఉంటాయి ప్రపంచంలో ఇండియాలోనే ఉన్నాయి ఏవో ఫిలాసఫీస్ ప్రపంచంలో అయితే ఇంకా చాలా సో ఈ ఫిలాసఫీస్ దర్శనములన్నింటిలో అత్యంత సుందరమైన దర్శనము వేదాంత దర్శనము దర్శనము పురాణము కాదు దార్శనిక దృష్టి వేరు పురాణ దృష్టి వేరు పురాణ దృష్టిలో సంకేతాన్ని మీరు తీసుకోగలిగితే ప్రతీకను తీసుకోగలిగితే దాంట్లో మీకు దర్శనము యొక్క ఛాయ కనబడుతుంది మీరు ప్రతీక తీసుకోకుండా కథ కథతోటే మీరు కాలక్షేపం చేసే దర్శనము యొక్క ఛాయ కూడా కనపడత దర్శనము దర్శనము యొక్క సిద్ధాంతాన్ని జాగ్రత్తగా అధ్యయనం చేసి దేవుడు జగత్తు రెండింటికి ఉండే రిలేషను దార్శనిక దృష్టికోణము పురాణ దృష్టికోణము ఆ తేడాన్ని స్పష్టంగా తెలుసుకోవాలి మీరు దర్శనం చెప్పి ఊరుకోవచ్చు కదా ఈ పురాణం కూడా ఉంది ఎందుకు అని మీరు అనుకోవచ్చు కానీ సమాజంలో పురాణం యొక్క ప్రతిష్ట చాలా గట్టిగా ఉంటుంది కనుక పురాణాన్ని దర్శనాన్ని పట్టుకుండే పరస్పర సంబంధాన్ని గుర్తు చేయటం కూడా అది కూడా టీచింగ్లో ఒక భాగము దేవుడు జగత్తు ఉన్నాయనుకోండి పురాణ దృష్టికోణం ఎలా ఉంటుంది దేవుడు అక్కడెక్కడో వైకుంఠంలో ఉన్నాడు ఆయన ఈ జగత్తుని దూరం నుంచి రిమోట్ కంట్రోల్లో సృష్టించి రిమోట్ కంట్రోల్లోనే దీన్ని మెయింటైన్ చేస్తున్నాడు ఆయన అప్పుడప్పుడు ఈ జగత్తు మరీ మెయింటైన్ చేయడానికి వీలు లేనంత తయారైనప్పుడు దూరం నుంచి రిమోట్గా మెయింటైన్ చేయడానికి ఏమాత్రం అవకాశం లేనటువంటి పరిస్థితులు ఉత్పన్నమైనప్పుడు ఆయనే స్వయంగా వచ్చి వీళ్ళందరినీ దుష్టులందరినీ చావబొట్టి చెవులు పోసి శిష్యులందరినీ రక్షించి దీన్ని కొంచెం మళ్ళీ సెటరైట్ చేసేసి మళ్ళీ పని పూర్తయిన వెంటనే మళ్ళీ వాపస్ వైకుంఠానికి వెళ్ళిపోతూ ఉంటాడు ఈ విధమైన దృష్టికోణం ఉంటుంది అది రిలేషన్ దేవుడికి జగత్తుకి ఉండే ఈక్వేషన్ అలా ఉంటుంది కానీ దర్శనంలో అలా కాదు దర్శనం ఏమిటంటే జగత్తు ఉన్నది ఏదైనా ఒక వస్తువు ఉన్నది అంటే తనంత తానుగా ఉన్నదా లేక ఇతర ము ఆధారపడి ఉన్నదా అన్నది ఆధారపడి అని అన్నది సిటీజియర్ ఇప్పుడు రాజుగారికి అధికారం ఉన్నది పవర్ రాజుగారి భావమురుదికి కూడా పవర్ ఉన్నది అధికారం శ్యాలహ రాజుగారి భావమరదికి పవర్ ఉంటుంది కానీ రాజుగారి భావమరుది పవర్ స్వతంత్రమా పరతంత్రమా అంటే స్వతంత్రం కాదు పరతంత్రం లాగా రాజుగారి భార్య రాజుగారికి భార్య ఎందు ప్రీతి కనుక ఆ ప్రీతిని పురస్కరించుకుని ఇటగాడికి పవర్ వచ్చింది ఏ కారణం చేతనా రాజుగారికి ఇటగాడి అక్కగారి మీద ప్రీతి పోతే వీడి పవర్ కూడా పోతుంది అర్థమైంది వాడి పవర్ ఉంది కానీ అది స్వతంత్రం కాదు రాజుగారి యొక్క పవరు స్వతంత్రం స్వ స్వతంత్రము అస్వతంత్రము అని రెండు ఉంటాయి ఇది ఊరికే మీకు చిన్న దృష్టాంతం లౌకిక దృష్టాంతం చెప్పాను ఇప్పుడు దార్శనిక దృష్టాంతం చెప్తా అదేమంటే ఆభరణములు బంగారము ఆభరణములు స్వతంత్రమైన సత్త అంటే ఉనికి సత్తా అంటే ఉనికి కలవి కావు ఎందుకంటే ఆభరణములన్నీ కూడా తమ ఉనికి కొరకై బంగారం మీద ఆధారపడి ఉంటాయి వేరే దానికి భిన్న వేరేస్ అంటే ఆన్ ది అదర్ హ్యాండ్ దీనికి భిన్నంగా బంగారం స్వతంత్రమైన సప్తగాలాది చూసారా ఎంత తేడా ఉందో బంగారానికి ఆభరణాలకి బంగారమే ఆభరణములన్నిటికీ మనుగడను అనుగ్రహిస్తూ ఉన్నది అదేవిధంగా ఈ జగత్తంతా కూడా ఈశ్వరుని ఎందే ఉన్నది ఆభరణ ప్రపంచమంతా దేనియందు అధిష్ఠితమై ఉన్నది బంగారములు వస్త్ర ప్రపంచమంతా దేనియందు అధిష్ఠితమై ఉన్నది కాక ఆవర్త బుద్భుద తరంగయాన్ వికారాన్ అంటే సుడుగుండములు పెద్ద తరంగములు పిల్ల తరంగములు బుడగలు నూరగా మొదలైనటువంటి ఈ వికారములన్నీ కూడా దేనియందు అధిష్ఠితములై ఉన్నాయి నీరు ఎందు అలాగే పిండితో పంచదారతోటి చీలకలు గుర్రాలు పిచ్చుకలు గుర్ర గాడిజలు ఇలాంటి బొమ్మలు అన్నీ చేశారు చేసి బుట్టలో పోసారు ఎప్పుడైనా చూసారో అలాంటి బుట్టలు పాతకాలం బుట్టలు ఆ బుట్టలో ఉన్నటువంటి చీలకలు గుర్రాలు రాబందులు వీటన్నిటికీ అధిష్టానం ఏమిటి పంచదార వాటికి పంచదార చీలకలు పేరు అలా ఒకప్పుడు ఒకప్పుడు స్నాక్స్ అవి ఇప్పుడు అలాంటి స్నాక్స్ ఏమి లేవు సో వాటన్నిటికీ అధిష్టానము ఇది గుర్రం మేము చిన్నప్పుడు అని ఇది గుర్రం ఇదేమో గాడిజ ఇదేమో కప్ప ఇది చిలక నాకు నాకు ఒక ఒక నాకు పెట్టిన మా అమ్మగారు చిలక ఇచ్చారు నాకు చిల కొద్ది గుర్రం కావాలంటే ఒక వెరిమొహం చిలకన్నా గుర్రవన్నా తత్వం ఒక్కటే అంటే అది నా కొద్దు నాకు చిల కొద్ది గుర్రమే కావాలి అంటే నామరూపాల దృష్టి అలా ఉంటుంది మరి ఏమి చిలకరణ ఏదైతే అన్నామో అది పంచదారే గుర్రమను ఏదైతే అన్నామో అది పంచదారే కాబట్టి సో అదేవిధంగా ఈ జగత్తులో సకల నామరూపములు వాటికి మూలంలో ఉండేటువంటి పంచభూతములు వీటన్ని అంటే పృథిక్ స్టేజ్ వాయువు ఆకాశములు ఇదంతా కవర్ చేసాము ఆయన మీకు ఒక్కసారి గుర్తు వీటన్నిటి యొక్క సత్త యునికి దేని ఎందుగలదు ఈశ్వరుని ఎందుగలదు అంటే ఈశ్వరుని సత్తయే ఇన్ని రూపాలుగా ఉన్నది నెక్లెస్ బంగారపు నెక్లెస్ అన్నప్పుడు దాంట్లో ఆ బంగారము ఎక్కడి నుంచి వచ్చింది బంగారం నుంచి వచ్చింది బంగారపు కడియము అన్నప్పుడు ఆ కడియము యొక్క మూలము ఆ బంగారం అని బంగారం నుంచి వచ్చింది అన్ని బంగారం నుంచి వచ్చి ఇవన్నీ బంగారంతో చేసినటువంటి ఆభరణములు అంటే వాటన్నిటి ఎందు బంగారము పృథివీ ఉన్నది జలములు ఉన్నది ఆకాశము ఉన్నది అని ఈ విధంగా మీరు పంచభూతములు నామరూపాత్మకమైన సకల ప్రపంచము ఘటము ఉన్నది మఠము ఉన్నది అని మీరు అన్నప్పుడు ఆ ఉన్నది ఎక్కడి నుంచి వచ్చింది ఈశ్వరుల నుంచి వచ్చింది అంటే అర్థమేమిటి ఉన్నది ఈశ్వరుడు ఒక్కడు మాత్రమే ఈశ్వరుడు మాత్రమే ఇప్పుడు బంగారపు ఆభరణాల ప్రపంచంలోకి మీరు వెళ్ళారనుకోండి అక్కడ మీకు కనబడేవి చాలా ఉన్నాయి అనేకము కనబడతాయి కనబడదల్లా ఉందని అనుకోకూడదు అనేకం కనబడతాయి కానీ ఉన్నది బంగారము ఒక్కటి అంతే కదండి బంగారం ఒక్కటే ఉంది ఇప్పుడు చూపించి ఇదేమిటి బంగారం ఇది తర్వాత కడియం చూపించి ఇదేమిటి బంగారం అంతా బంగారం ఒక్కటి ఉన్నది అదేవిధంగా ఈ జగత్తులో నామరూపాత్మకమైన ఈ జగత్తు అంతమే వ్యాపించి ఉన్నది ఆ సత్త అఖండమైన అంటే మొక్కలు మొక్కలు కానీ అఖండమైన సత్తయే గలదు అఖండ సత్తయే పరమాత్మ అదే పరమేశ్వరుడు కాబట్టి ఇప్పుడు మనం చెప్పచ్చు సకల జగత్తుకు అధిష్టానము ఏది ఈశ్వరుడు అంటే ఈశ్వరుడే ఉన్నాడు దాన్ని మనం జగత్తుగా చూస్తున్నాం వాట్ ఈజ్ ఈజ్ ఈశ్వర వాట్ యూ మేక్ అవుట్ ఆఫ్ ఇట్ ఈస్ ది వర్ల్డ్ బాగుందన్నది ఏది ఉన్నదో అది ఈశ్వరు మీరు దేనిని దర్శిస్తూ దేనితో వ్యవహరిస్తున్నారో అది మాత్రం ప్రపంచం అంతే కదా ఇప్పుడు బంగారపు షా ఉంది ఆ షాపులో ఇరవై ముప్పై మంది లేడీస్ అక్కడ ఉండే నగలన్నింటినీ పరిశీలిస్తూ ఎన్నుకుంటూ బేరాలు చేస్తూ పేమెంట్ చేస్తూ తీసుకుంటూ ప్యాక్ చేస్తూ అలా ఉన్నారు కస్టమర్స్ ఆ పక్కనే ఫుట్ మీద ఒక సాధు మహాత్ముడు వెళ్తున్నాడు ఆయన ఏమంటాడంటే ఉన్నది బంగారం మాత్రమే కానీ దాన్ని వీళ్ళందరూ నగలుగా భావించి ఈ బిజినెస్ అని చేసుకుంటున్నారు అని అంటాడా అని అనొచ్చు వాళ్ళు ఇదంతా బంగారమే అని భావించారనుకోండి బిజినెస్సే లేదు ఇంక బిజినెస్ ఏ ఉంటుంది ఇది నగలు ఇది వేరు వేరు ఇది అందంగా ఉంటుంది అది ఉండదు ఇది నల్ల పెట్టుకుంటే చేతికి పెట్టుకుంటారు అని ఇన్ని భేదాలు ఇది ఖరీదు అది ఖరీదు తక్కువ అని ఇన్ని భేదాలు అక్కడ సృష్టించుకోబట్టి అక్కడ ఒక బిజినెస్ వ్యవహారం ఉన్న వ్యవహారం అనేది ఉన్నది ఓ సాధువు చూసి ఏమంటాడు ఓ మహాత్ముడు చూసేమంటాడు ఇదంతా బంగారమే అంటాడు అంటే అయితే ఇంటి వ్యవహారమే లేదు అదేవిధంగా మహాత్ములు ఏమంటారంటే సర్వం కల్విదం బ్రహ్మా అజ్ఞానులు సామాన్య జనులు ఏమంటారు నానా అస్థి అంటారు నానా అస్థి అనేకము ఉన్నాయి ఇంకా మహాత్ములు ఏమంటారు అనేకమేం లేవా నీకు అలా కనబడుతోంది అనేకముగా ఉన్నదొక్క ఈశ్వరుడే సర్వం కల్విడం బ్రహ్మ స్నేహనానాస్తి కింఛన అని మహాత్ములు అంటారు కాబట్టి ఈ మనకి కనబడేటువంటి సకల ప్రపంచము కూడా కేవలము ఈశ్వరుని ఎందు మాత్రమే అధిష్ఠితమై ఉన్నది అంటే దీని ఏమని చెప్పచ్చు నెక్లెస్ దేనియందు ఉన్నది ఈశ్వరు బంగారమునందుగలదు వలయము కంకణము దేనియందున్నది బంగారములందగలదు ఇతర ఆభరణములన్నీ దేనియందు ఉన్నాయి బంగారములన్నాయి అదే దీన్నే ఈశ్వరుడికి జగత్తుకి చెప్పాలంటే ఎలా చెప్పాలి మత్స్థాని మత్స్థాని మత్నా కాదు మత్స్థాని సర్వభూతాన్ని సకల ప్రాణులు సకల భూతములంటే పృథులయుక్తేజో వాయువాకాశములనే భూతములన్నీ కూడా నాయందే ఉన్నది అని ఇంతవరకు మనం చూసాం ఇప్పుడేమంటున్నాడంటే వాస్తవంగా భూతములన్నీ నాయందు లేవు అని ఇప్పుడు ఒక తండ్రి ఓ పిల్లవాడు కొడుకు వీళ్ళు సినిమా చూడడానికి వెళ్ళాడు తండ్రి పిల్లవాడి కోసం సినిమాకి వెళ్ళాడు తీసుకుని వాడు అక్కడో వెళ్ళలేడు కదా సినిమా రెండు గంటలు మూడు గంటలు సినిమా చూసేశారు సినిమా చూసిన తర్వాత ఈ పిల్లవాడు అంటాడు అబ్బా ఎన్ని ఎంత కథ ఎన్ని మలుపులు ఎంత ఎన్ని ఘటనలు ఎంతమంది యాక్టర్స్ ఎన్ని డ్యాన్స్లు ఎన్ని ఫైట్లు ఇవన్నీ అంటాడు పిల్లవాడు ఇవన్నీ ఎక్కడున్నాయి అంటే ఇంకెక్కడున్నాయి తెర మీద ఉన్నాయి అని పిల్లవాడు అంటాడు కానీ తండ్రి అనుకుంటాడు అద్దే అవన్నీ తెర మీద లేవు తెర మీద లేవంటే ఇంకెక్కడో ఉన్నాయనుకున్నారు పక్క గోడ మీద అంటే ఎక్కడ ఉన్నాయని మీరు అనుకుంటున్నారో అక్కడ అవి యథార్థముగా లేవు పాము ఎక్కడ కనపడింది త్రాడు ఎన్ను కనపడింది పాము యథార్థంగా త్రాడునందు గలదా లేదు ఎక్కడ పాము అంటే అదిగో ఆ త్రాడును చూసే నేను పాము అనుకున్నాను ఆ త్రాడు మీదే పాము పాముందా అక్కడ నిజంగా అద్దే లేదు కాబట్టి ఒక దృష్టిలో చూస్తే సకల జగత్తు సకల ప్రాణులు ఎక్కడున్నాయి ఈశ్వరుని ఎందుగలవు ఇంకో దృష్టిలో చూస్తే ఈశ్వరుని ఎందు లేనే లేవు అంటే మరెక్కడో ఉన్నాయనుకున్నారు అది నిత్య అది కనబడివే కానీ ఉన్నది కావు ఇప్పుడు ఒకడు త్రాడు చూసి పాము అనుకున్నాడు దీపం వేసి చూసి అబ్బాయి పాము కాదు త్రాడు అని తెలుసుకున్నాడు ఇప్పుడు ఆ పాము ఏమైందంటారు ఇంకెక్కడికైనా పారిపోయిందంటారా పాకీసి వెళ్ళిపోయిందా అబ్బే అది లేనేలేదండి ఉన్నట్లు కనపడింది తప్ప లేనేలేదు నచమస్థాని భూతాని నేనే ఉన్నా నాకంటే భిన్నంగా ఏది లేనేలేదు కాదండి ఈ సకల జగత్తు నీయందే భాషిస్తోంది కదా హే ఈ సకల జగత్తు నీయందు భాషిస్తోంది ఈ సకల జగత్తు ఎక్కడ ఉన్నది దీని యొక్క మనుగడ దేనియందు ఇది దేని ఎందు భాషిస్తోంది దీని అధిష్టానం ఏమి అని అడిగితే అప్పుడు ఈశ్వరుడు ఏమని చెప్తాడు మత్స్థాని సర్వభూతాని అని చెప్తాడు ఏమయ్య అయితే ఇప్పుడు నువ్వు నీ ఎన్ని ఇంత జగత్తు ఇదంతా నీ ఎందు పెట్టుకుని ఉన్నావా నువ్వు నీ అంది జగత్తు అదే పరిస్థితి అంటే అద్దే నచ మత్స్థాని భూతాని తెలిసిందండి సో ఇప్పుడు పైకి చూశారు ఆకాశం కేసు ఎలా ఉంది వినీలమైన ఆకాశము కనపడుతుంది సో వినీలత్వం ఈ నీలవర్ణము దేని ఎందుకలదు ఆకాశమునందు కలదు ఆకాశమునందు నీలవర్ణము యథార్థముగా ఉందా అదే లేదు అలాగే చెప్పాల్సి ఉంది ఆభరణాలన్నీ కలవు బంగారమునందు కలవు వాస్తవంగా ఆభరణాలన్నీ బంగారమునందు ఉన్నాయండి వాస్తవంగా ఉన్నాయా అదే లేవు ఉన్నాయని మనకు కంటిన్యూ అనుకోవడమే తప్ప వాస్తవంగా లేవు సో మత్స్థాని సర్వభూతాన్ని నచ మత్స్థాని భూతాన్ని ఏదో మ్యాజిక్లో ఉంది మ్యాజిక్కే ఇంద్రజాలము వలె ఉన్నది ఎందుకంటే సకల జగత్తు నాయుందేగలదు కానీ వాస్తవంగా నాయందు ఏమీ లేదు ఇంద్రజాలంగా ఉంది కదా అంటే ఈ ఇంద్రజాలము దీని వెనకాలన్న రహస్యం ఏమిటంటే ఆ మిథ్యాత్వం తెలిస్తే అంత విడిపోతుంది ఏమీ శ్రమ లేదు ఏమీ కష్టం లేదు మిథ్యాత్వ నిశ్చయం కానంత వరకు ఇవి ఇలాగే ఉంటాయి శ్లోకాలు మతస్థాని సర్వభూతాన్ని నచే మతస్థానం భూతాన్ని నిశ్చయం అయితే అంత సుస్పష్టంగా తెలుస్తూనే ఉంటుంది అంటే కనబడ్డాయే కానీ లేవు దేని ఎందు కనపడ్డాయి ఈశ్వరుని ఎందు కనపడ్డాయి ఈశ్వరుని ఎందు కనబడ్డాయి కదా అని నిజంగా ఈశ్వరుని ఎందు ఉన్నాయనుకున్నారు వాస్తవంగా ఈశ్వరుని ఎందు మరి ఒకటి ఏదీ లేదు ఈశ్వరుడు మాత్రమే గలడు అద్వయ ఇప్పుడు ఈ ఫిలాసఫర్స్లో ఈ దార్శనికులలో భేదాభిప్రాయం ఎలా ఉంటుందంటే ఈ జగత్తు ఈశ్వరుని ఎందు అంతవరకు ఎవరికి సమస్య లేదు ఈశ్వరుని ఎందు భాషించే ఈ జగత్తు అంటే మత్స్థాని సర్వభూతాన్ని అంతవరకు ఎవరికి వివాదం లేదు ఈశ్వరుని ఎందు భాషించే ఈ జగత్తు యథార్థంగా ఈశ్వరుని ఎందు అని అడగాలి అంటే కాని ఈశ్వరుని ఎందు అని అడగకూడదు ఎందుకంటే ఈశ్వరుని ఎందు పాము త్రాడునందు భాషిస్తోంది దాంట్లో సందేహం లేదు కనపడినప్పుడు పాము త్రాడు ఎందు పాము త్రాడుపైనే కనపడింది కానీ యథార్థంగా ఉందా అని ప్రశ్న వేసుకోవాలి ఇప్పుడు మీరు రాత్రి కలగన్నారు స్వప్నం స్వప్నంలో ఏనుగు చూశారు ఏనుగు చూసిన మాట వాస్తవం ఏనుగు చూశారన్న తప్పు కాదు ఏనుగు చూశారా లేదా చూశారు మత్స్యాన్ని సర్వభూతాన్ని ఇప్పుడు ఆ ఏనుగు దేని ఎందుకు చూశారు మీ ఎందు మీరే చూశారు ఏనుగు మీద మీరు ఏనుగుని చూశారు స్వప్నంలో కల తెలివి వచ్చేసింది కళ అయిపోయింది తెలివి వచ్చింది ఇప్పుడు మీరు ఏమని చెప్తారు ఏనుగుని చూశాను అని చెప్తారు ఏను ఎందుకు చూశావు నా ఎందే నేను ఏనుగుని చూశాను వాస్తవంగా మీ ఎందు ఏనుగుందా అబ్బే నా ఎందు ఏనుగు లేదు ఏనుగుంటే ఏమవుతుందండి అంచేత ఏనుగు దృష్టాంతం చెప్తాను ఏనుగుంటే మంచమే పడుకున్నాడు ఏనుగు చూశాడు ఏ ఆ ఏనుగు చూసిన ఏనుగు నిజంగా ఉంటే ఏమవుతుంది ఆ మంచేమవుతుంది విరిగిపోతుంది అదే ఫైవ్ ఫ్లోర్లో ఉన్నానుకోండి ఆ ఫ్లోర్ కూడా నిలబడుతుందో నిలబడ్డాము కష్టం ఏనుగుంటుంది ఏనుగులు అంతలాగా ఉండవు ఈ ఫ్లోర్స్ అంత బలంగా ఉండకపోవచ్చు సో కాబట్టి ఏనుగు ఎక్కడ కనపడింది నా ఎందుకు కనపడింది నా ఎందు ఏనుగు ఉన్నదా లేదు సకల ప్రాణుల యొక్క మనుగడ దేని ఎందు కనబడుతున్నది ఈశ్వరుని ఎందు వాస్తవంగా ఈ సకల జగత్తు యథార్థంగా ఈశ్వరుని ఉన్నదా అంటే ఈ జగత్తంతా యథార్థమే అనుకుంటున్నారా వాస్తవంగా లేదు అదే మరి అదే రహస్యం ఇప్పుడు మీరు దేనిని చూసి ఇది యథార్థం అనుకుంటున్నారో అది ఒక స్వప్నము మాత్రమే మీరు బాల్యంలో ఉన్నప్పుడు మీకు ప్రపంచం అనుభవానికి వచ్చింది ఆ ప్రపంచము సత్యమని అప్పుడు అనుకునేవారు కానీ ఆ ప్రపంచం ఏమైపోయింది కరిగిపోయింది కరిగిపోయింది కదా మీరు యువనంలోకి వచ్చినప్పుడు ఆ ప్రపంచం పోయి ఇంకో ప్రపంచం చూసేవారు ఇప్పుడు ఆ ప్రపంచం కరిగిపోయింది ఇప్పుడు పెద్ద వయస్సులో ఇంకో ప్రపంచం కనపడుతోంది ఇది కరిగిపోతుంది ఎప్పటికప్పుడు కరిగిపోతుంది ఇది కరిగిపోయి ఇంకో ప్రపంచం కనపడుతుంది ఇంకో ఐదేళ్ల తర్వాత కాబట్టి ప్రపంచం అనేది అలా కరిగిపోతావు కలవలే కరిగిపోతూ ఉంటుంది చెదిరిపోతూ ఉంటుంది వాస్తవానికి ప్రపంచము ఒక కలయే ప్రపంచము ఒక కళయే కలతప్ప వేరేమీ కాదు ఓ మహాత్ముడు అన్నాడు నేను నది నుండి నదిని బాగా శోధన చేసి నేను సత్యాన్ని తెలుసుకున్నాను అన్నాడు ఎందుకంటే ఆ సత్యము అంటే నది ఆరంభము అంటే ఆది అక్కడ అక్కడ ఆది నది యొక్క ఆది ఇక్కడ నది యొక్క మధ్యము అక్కడ నది యొక్క అంతము అని అందరూ అనుకుంటాం కదా అంటే మనం ఏం చేసాం ఆది మధ్యము అంతము అని మూడు గిన్నెలు ఎడగొట్టాం దేశంలో విభాగం చేసుకుంటాం కానీ నదిని శోధిస్తే నాకేం తెలిసిందంటే ఆది ఎందు ఉన్నది అదే మధ్యమునందు ఉన్నది అదే అంతమునందు ఉన్నది అదే ఆది మధ్య అంతములయందు ఉన్నది ఒక్కటే అయినప్పుడు ఇక ఆది మధ్యము అంతము విభాగమునకు హేతువేమిటి ఈ తేడాకు హేతు ఏమిటి ఆది మధ్య అంతము లేదు ఉన్నది ఒక్కటే మరి ఈ తేడా ఎక్కడి నుంచి వచ్చింది ఈ తేడా ఎవరు పట్టుకొచ్చారు ఎక్కడి నుంచి వచ్చింది అది అంటే బుద్ధి ఆ నదిపై ఆ వస్తు ఉన్నది ఒక్కటే ఉన్నది వస్తువు ఏదో అదే దానిపై బుద్ధి చేసినటువంటి ఆరోపము బుద్ధి చేసినటువంటి కల్పన ఇది ఆది ఇది మధ్యము ఇది అంతము అని బుద్ధి చేసినటువంటి కల్పనని బట్టి నీకు విభాగం వచ్చింది తప్ప వాస్తవంగా నదిని ఓ నది నువ్వు ఎన్ని ముక్కలై ఉన్నావు అంటే అబ్బే నేను అద్వయంగానే ఉన్నాను అని చెప్తాను అది అంతా మధ్యాహ్న విభాగము నది ఎందు లేనే లేవు నది యొక్క దృష్టికోణంలో లేవు మనిషి విభాగం చేసి చూసే మనిషి యొక్క దృష్టికోణంలో ఉన్నాయనుకూడదు ఉన్నట్లు కనబడదు ఇది సత్యం నేర్చుకున్నాను నేను అంది అని అన్నాడ నది నుంచి నేర్చుకున్న సత్యం నది నుంచి ఇంకో సత్యం నేర్చుకున్నాను అదేమిటి నది ఆదిలో బయలుదేరింది అలా ప్రవహించి ప్రవహించి ప్రవహించి ఇక్కడికి వచ్చింది ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉండట్లేదు ఇక్కడి నుంచి మళ్ళీ ముందుకు ప్రవహించి వెళ్ళిపోతోంది ఎప్పుడు ప్రవహిస్తూనే ఉంది ఎప్పుడు ప్రవహిస్తోందంటే అర్థం ఏమిటి కొత్తగానే ఉంటుంది మీరు ఎప్పుడు నదిలో స్నానం చేసినా మళ్ళీ కొత్త నదిలోనే స్నానం చేస్తారు తప్ప ఉన్న నది కాదు అది అంటే ఉన్న నది వెళ్ళిపోయింది కదా కిందకి వెళ్ళిపోయింది మళ్ళీ కొత్త నది వచ్చింది అందుకే ఒక ఫిలాసఫర్ అన్నాడు ఒకే నదిలో మీరు రెండు రెండు సార్లు మునక వెయ్యలేరు ఒకసారి తలకాయ ముంచి పైకి తీసేప్పటికీ ఆ నది వెళ్ళిపోయింది ఇంకోసారి తలకాయ నుంచి లోపల ఇంకో నది వచ్చింది అంటే నది అన్నది ఎప్పుడూ మారిపోతూ ఉంటుంది ప్రతి క్షణమూ మారిపోతూ ఉంటుంది ఏడాదికోసారి మారిపోతుందా రోజుకోసారి మారిపోతుందా గంటకోసారి మారుతుందా ప్రతి క్షణమూ మారిపోతుంది కానీ దాని ఆ తత్వం మారనే మారదు అలాగే ఉంటుంది ఏ మార్పు లేనిదిగానే ఉంటుందా ఎప్పుడు మారిపోతూనే ఉంటుంది కానీ ఏ మార్పు లేనిదిగానే ఉంటుంది ఇది ఎంత విడ్డూరంగా ఉందండి నీకు అనిపించట్లేదా నాకే అనిపిస్తోంది అలాగే కూడా అనిపిస్తోందా వాళ్ళు నాకైతే హాస్య కళ్ళు తేలైసేంత ఆశ్చర్యం ఎప్పుడు మారిపోతుంది కానీ అసలు మారటమే లేదు మత్స్యాన్ని సర్వభూతాను నకే మత్స్థాని భూతాను సరిపడిందా ఇప్పుడు మన జీవితంలో మీరు చూసుకోండి బాల్యం మారిపోయింది ఇవ్వడం అది మారిపోయింది మధ్య వయస్సు మారిపోయింది పెద్ద వయస్సు మారిపోయింది ఇప్పుడు మారిపోతూనే ఉంది ఇంకా మారిపోతుంది కానీ ఏది మారలేదు బాల్యమునందు అధిష్టానంగా ఏ అహం ఉన్నదో అది అలాగే ఉంది ఇప్పుడు కూడా ఏమీ మారలేదు అంటే నిరంతరము మారిపోతున్నట్టుగా కలిగే అనుభవం ఆ అనుభవంలాగే ఉండగానే అసలు మార్పు ఏమీ లేనిదిగా నేను నిలిచి ఉన్నాను అంటే అర్థం ఏంటి ద చేంజింగ్ అండ బ్యాక్గ్రౌండ్ ఈజ్ ద చేంజ్ చేంజింగ్ అనే చేంజ్ లెస్ బ్యాక్గ్రౌండ్ ఎవర్ చేంజింగ్ ఎవర్ చేంజింగ్ అనే చేంజ్ లెస్ బ్యాక్గ్రౌండ్ నా జీవితమే అట్టి ఇప్పుడు బాల్యంలో నేను యవ్వనంలో నేను ఇప్పుడు నేను ఏమండి ఈ నేను ఒకటేనా మారిపోయిందా ఒకటే నేను మారలేదు కానీ బాల్యం వేరు యవ్వనం వేరు మధ్య వయస్సు వేరు పెద్ద వయస్సు వేరు కానీ బాల్యంలో నేను యువనంలో నేను మధ్య వయస్సులో నేను పెద్ద వయస్సులో నేను మారలేదు అలాగే ఉన్నాను అయితే నేను ఏమీ మారలేదు ఆ మారని స్వరూపమే నాది కానీ మరి బాల్యం వేరు యవ్వనం వేరు మధ్య వయస్సు వేరు పెద్ద వయస్సు వేరు అనే ఈ విభాగమునకు హేతు ఏమి కాలము ఈ కాలం ఎక్కడి నుంచి వచ్చింది నేను యొక్క స్వరూపంలో ఉందా లేక నేనుపై మనస్సు అధ్యారోపణ చేసిందా ఇందాక దేశం గురించి చెప్పాను ఇప్పుడు కాలం గురించి చెప్తున్నా కాబట్టి ఏమిటంటే నే ఇప్పుడు మీరు బాల్యము యవ్వనము మధ్య వయస్సు పెద్ద వయస్సు అప్పుడెప్పుడో పుట్టాను ఆ తర్వాత చచ్చిపోతాను అని మీరు అలాగే దర్శిస్తుంటే మిమ్మల్ని మీరు ఆ కాల ప్రవాహంలో బంధించుకుని మిమ్మల్ని మీరు స్వీకరిస్తున్నట్టయింది కానీ అలా కాకుండా ఆ ప్రవాహం అలా ఉండనివ్వండి బాల్యంలో నేను ఏదో ఇప్పుడు నేను అదే అంటే ఏమిటి బాల్యము యువనము ఈ మార్పులకు అతీతమైనటువంటి ఆ మూలతత్వము నేను అని మీరు తెలుసుకుంటే ఏమైందో తెలుసిన దాంట్లో మీకు వచ్చిన నిష్కర్ష ఏమైందో తెలుసిన మీరు కాలము యొక్క గుప్పిట్లో లేరు మీరు కాలములకు అతీతమైనటువంటి ఆత్మతత్వము అని తెలిసిపోయిందో లేదా అర్థమైపోయింది వెరీ ఇంట్రెస్టింగ్ కాబట్టి మీరు దేశము చేత విభాగములో లేరు కాలము చేత విభాగములో లేరు దేహముల చేత దేహములంటే వస్తువులు వస్తువుల యొక్క విభాగం కూడా మీకు అన్వయించింది అయితే ఈ విభాగములన్నీ ఎక్కడున్నాయి నా ఎండే ఉన్నాయి వాస్తవంగా ఈ విభాగాలన్నీ నా ఎన్ని ఉన్నాయా లేనే లేదు వాస్తవంగా లేనేలేదు మత్స్థాని సర్వభూతాన్ని నచ మత్స్థాని భూతాన్ని ఇది చాలా విడ్డూరంగా ఉందండి ఇది ఈ యుక్తి దిస్ ట్రిక్ దిస్ ఈజ్ ఈశ్వరా ట్రిక్ ఇంద్రజాల ఇంద్రజాలకుడి యొక్క ట్రిక్ చేస్తాడు స్టేజ్ మీద ఒక అమ్మాయిని రెండు ముక్కల కింద కోసి చూపిస్తాడు కానీ వాస్తవంగా రెండు ముక్కలు పోయినలేదు అదేవిధంగా ఈశ్వరుడు ఇంతటి జగత్తును తన ఎందు చూపిస్తున్నాడు కానీ వాస్తవంగా ఈ జగత్తేదీ కూడా ఈశ్వరునిధార్థంగా లేనేలేదు ఇది చాలా విదూరంగా ఉంది ఇంద్రజాలము వలే ఉన్నది ఎస్ ఇది నా యొక్క ట్రిక్ యోగము అంటే ఇంద్రజాలము చూడు నా ట్రిక్ ఎలా ఉందో చూడు నేను చేసిన ఇంద్రజాలము యొక్క మహిమను చూడు పశ్చమే యోగం ఐశ్వరం ఐశ్వరం నాకు చెందిన యోగం ఇంద్రజాలమును యుక్తిని మహిమను పశ్య చూడు ఆ మహిమ మీలోనూ ఉంది ఇప్పుడు నేను ఆ మహిమను చూపిస్తాను నా మహిమను చూపిస్తాను నేను చూడండి చూడండి బాల్యము యవ్వనము మధ్య వయస్సు పెద్ద వయస్సు అటు జన్మ ఇన్ని మార్పులు అలా వస్తున్నట్టు వస్తూనే ఉన్నాయి కానీ వాస్తవంగా నేను అనే స్వరూపములో ఏ మార్పు లేదు నా స్వరూపము అట్టిది అని నేను చెప్పాననుకోండి అప్పుడు అది నా మహిమయే అవుతుంది శ్రీకృష్ణుడు సరిగ్గా అలాగే చెప్తున్నాడు పశ్యమే యోగం ఐశ్వరం ఉంటారు అత ఏవా అసంసర్గి నా స్వరూపము సంసర్గము లేనిది అంటే అసంగము ఇప్పుడు మీరు ఆలోచించండి ఇప్పుడు బంగారం దృష్టాంతం తీసుకున్నాం దాన్నే ఇంకొంచెం పరిశీలించవచ్చు మనం దాన్నే ఇప్పుడు కూడా స్వీకరించవచ్చు ఇప్పుడు బంగారాన్ని నెక్లెస్ అనే రూపంగా మీరు దాన్ని తయారు చేశారు నెక్లెస్ అనే మోసలో పోసి నెక్లెస్ ఆకారం పట్టుకొచ్చారు ఇప్పుడు ఈ నెక్లెస్ ఆకారమును నిలబెట్టేది ఏది బంగారమే కానీ వాస్తవంగా నెక్లెస్ ఆకారము బంగారం యొక్క స్వరూపంలో అంతర్భాగం అయిపోయిందా లేదు ఎందుకో తెలుసిన మీకు నెక్లెస్ మార్చేయాలనిపిస్తే ఆ బంగారాన్ని తీసుకెళ్లి ఆ ఫర్నిచర్లో పెట్టేసి వేడి చేసేస్తే ఆ నెక్లెస్ని తీసుకెళ్లి ఫర్నిచర్లో పెట్టి వేడి చేస్తే నెక్లెస్ ఆకారం పూర్తిగా కరిగిపోతుంది కానీ బంగారం మాత్రం ఏమీ అవ్వదు అది ఎలా ఉందో అలాగే ఉందో ఏమండి ఇప్పుడు నెక్లెస్ని కరిగించేసి మీరు కంకణము చేయించారనుకోండి ఆ కంకణంలో ఇంకా కొంచెం నెక్లెస్ లక్షణాలు దాంట్లోకి వ్యాపిస్తాయంటారా వ్యాపించారు లేదా పోనీ నెక్లెస్ని కరిగించేసి బంగారపు ముద్ద చేశారనుకోండి ఆ ముద్దలోకి ఏమన్నా నెక్లెస్ లక్షణాలు కొద్దిగా వస్తాయంటారా రావు సపోజ్ ఈ బంగారము నెక్లెస్ రూపంగా ఒక ఏడాది ఉంది అనుకోండి ఆ నెక్లెస్ లక్షణాలు కరిగించినప్పుడు ముద్దలోకి ఏమైనా వస్తాయా రావు సపోజ్ పదేళ్ళు ఉందనుకోండి బంగారం నెక్లెస్ రూపంగా దాన్ని కరిగించినప్పుడు ఆ ముద్దలోకి నెక్లెస్ లక్షణాలు ఏమైనా వస్తాయా రావు సపోజ్ ఈయన బంగారము నెక్లెస్ రూపంగా వందేళ్లు ఉందనుకోండి దాన్ని కరిగించేసినప్పుడు ఆ నెక్లెస్ లక్షణాలు ఆ ముద్దలోకి ఏమన్నా వస్తాయా రావు అంటే అర్థం ఏమిటి బంగారము నెక్లెస్ రూపాన్ని నిలబెట్టిన మాట వాస్తవమే అయినా ఆ నెక్లెస్ అనే రూపంతో బంగారానికి సంగము లేదు కరెక్టేనా అండి ఆత్మస్వరూపం అట్టిది ఈశ్వరుడు అట్టివాడు ఈశ్వరుడికి సంఘం ఉండదు ఈశ్వరుడికి వీళ్ళు నా వాళ్ళు వాళ్ళు పరాయి వాళ్ళు అని ఉండదు నా వాళ్ళు పరాయి వాళ్ళు ఉన్నారనుకోండి ఈశ్వరుడికి ఈశ్వరుడు పార్టీ బాజీలో పడిపోతాడు పార్టీ ఓ పార్టీ అలా ఉరికే అనుకుంటారు ఈశ్వరుడు దేవతల పక్షం వాడు అని అనుకుంటారు అంటే ఏమిటి ఇప్పుడు దేవతలు రాక్షసులు రెండు పార్టీలు ఉన్నాయి దేవతల పక్షంలో ఉన్నాడు ఈశ్వరుడు అంటే అంటే ఆ దేవతలు అనే పార్టీ ఆయన పెట్టాడు అనమాట మరి అప్పుడు ఈ రాక్షసులు అనే పార్టీ ఇంకొకడు పెట్టుకుంటాడు ఎవడో రాక్షసుడు ఎవడో పెట్టుకుంటాడు ఈ పార్టీకి దేవతల పార్టీతో ఈక్వల్గా బలంగా ఉంటుంది అది అపోజిషన్ పార్టీలాగా ఉంటుంది అప్పుడప్పుడు అపోజిషన్ పార్టీ అధికారంలోకి రావచ్చు తర్వాత దేవతల పార్టీ ఎప్పుడు రాక్షసుల పార్టీని చూసి భయపడుతూ ఉండాలి దేవుడు కూడా గున్ను మీరు చేసుకుని నిద్రపోవడానికి వీలు ఉండదు ఈ అపోజిషన్ వాళ్ళు ఎప్పుడు న్యూసెన్స్ క్రియేట్ చేస్తారా అని ఎప్పుడు అలాగా హెచ్చరికతోటి ఉండాల్సి ఉంటుంది అలా ఉంటే అలా ఉంటాడు అండి దేవుడు మీరు ఏమనుకుంటున్నారు అలాగే ఉంటాడు అనుకుంటున్నారా అలా అనుకోద్దు దేవుడు అలా ఉండడు అది దేవత్వానికే భంగము సో నమే ద్వేష్యోస్తి నాకు ద్వేషించదగిన వాడు లేడు ప్రేమించదగినవాడు లేడు దేవుడు సమంగా ఉంటాడు రాగద్వేషాలకు అతీతంగా ఉంటాడు సమంగా ఉంటాడు సముడు నిర్దోషం హి సమం బ్రహ్మ రాగద్వేష రూపమైన దోషములేమి ఈశ్వరుని ఎందు ఉండవు ఈశ్వరుని ఎందు సమత్వం ఉంటుంది అది మనం మర్చిపోకూడదు ఈశ్వరుని ఎందు వైషమ్యం ఉండదు ఈశ్వరుని ఎందు సమత్వం ఉంటుంది మీకు ఈ కథల్లో కూడా పురాణ కథల్లో కూడా కంసుని ఈశ్వరుడు చంపేశాడు ఎందుకు చంపి శ్రీకృష్ణుడు చంపేశాడు ఎందుకు చంపేశాడు పరమ దుష్టుడు కసాయి వాడు దుర్మార్గుడు కనుక కొట్టి చంపేశాడు అయిపోయింది చంపేసిన తర్వాత ఏం చేశాడు ఆ కంసుని యొక్క ఆత్మని తనలో కల్పేసుకున్నాడు ఇది ఎలా ఉంది దీని అర్థం ఏమిటి ఇప్పుడు కంసుడిని పనిష్మెంట్ ఇచ్చాడా లేకపోతే రివార్డ్ ఇచ్చాడా ఇట్ ఈజ్ నేదర్ పనిష్మెంట్ నాప్ రివార్డ్ ఎందుకంటే కంసుడి ఆత్మ కూడా ఈశ్వరుడే నేదర్ పనిష్మెంట్ నాప్ రివార్డ్ మన గాథలన్నీ అలాగే ఉంటాయి కాబట్టి ఈ పురాణ గాథల్ని జాగ్రత్తగా సంకేతంగా అర్థం చేసుకోవాలి కానీ లిటరల్గా తీసుకోకూడదు లిటరల్గా తీసుకుంటే సమస్య వస్తుంది కాబట్టి మేమేమో ఇది ఎలా ఉందంటే మన సొంత పార్టీ వాళ్ళు పదేళ్ళ నుంచి ఇరవై ఏళ్ళ నుంచి వెంట పడి తిరుగుతో ఉన్న సొంత పార్టీ వాడిని కాదని అపోజిషన్ పార్టీ వాడిని పిలిచి మంత్రి పదవి ఇచ్చినట్టు ఈ శ్రీకృష్ణుడు ఇదేమిటండి ఈ కంసుడికేమో ఆ తనలో వినియోగం చేసుకోవడం ఏమిటి దిస్ ఈజ్ హైలీ అబ్జెక్షనబుల్ అనాల్సి ఉంటుంది ఈ పార్టీ బాధ్య పార్టీ ఉండదు ఈశ్వరుడికి ఈశ్వరుడు సముడు సమంగా ఉంటాడు కాబట్టి ఈశ్వరుడు అసంగుడు సముడు అన్నా అసంగుడు అన్నా ఒకటే అసంగుడు నేను అసంగుడను గనుకనే మత్సాని సర్వభూతాన్ని అని చెప్పినా కూడా ని భ భూతాని అని చెప్పవచ్చును ఎందుకని అసంగుడు గనుక ఇప్పుడు మీరు కళగన్నారు కళలో మీరేదో పెద్ద పుణ్యం చేశారు మనలు పుట్టిన కళ నుంచి నిద్రలేశారు ఇప్పుడు కళలో చేసిన యజ్ఞానికి మీకు ఫలం కావాలి అని మీరు అపేక్షించవచ్చా అపేక్షించకూడదు కళలో మీరేదో క్రైమ్ చేశారు ఏదో బ్యాంకులో ఉన్న డబ్బు వాళ్ళకి తెరగకుండా పట్టుకుపోయారు కళలో అప్పుడు మొన్నటి పొద్దున్న మిమ్మల్ని పనిష్మెంట్ ఇవ్వచ్చా అక్క ఇవ్వకూడదు అంటే కళలో పుణ్యంతో కానీ కళలో పాపంతో కానీ నీకు సంఘము లేదు ఈ జగత్తంతా కూడా ఈశ్వరుని యొక్క స్వప్నము మాత్రమే జగత్ ఈశ్వరుని యొక్క స్వప్నం అని చెప్తానే వేదాలలో సృష్టి అంటే మామూలుగా మనం అనుకుంటున్న అర్థం కాదు ఇంకేతనే వేద మంత్రాలు ఏమందుతారంటే సూర్యాచంద్రమ సౌ ధాతాయ పూర్వమ కల్పయత్ సూర్యుణ్ణి చంద్రుణ్ణి ఈశ్వరుడు పూర్వమునందువలనే కల్పించను అని చెప్పాడు కల్పము దీన్ని కల్పము అంటారు కల్పమంటే ఏంటండి ఈశ్వరుని యొక్క కల్పనతో కూడినది కనుక కల్పము ఈశ్వరుడు సృష్టించాడు అంటే కల్పించాడు అని అర్థం ఇప్పుడు కళ కన్నారు కళలో మీరు ప్రపంచాన్ని సృష్టిస్తారా సృష్టించారా సృష్టించారు ఆ ప్రపంచంలో మీరు విహరిస్తారు మీకంటూ మీరు దేహాన్ని కూడా సృష్టించుకుంటారు సృష్టించుకుని ఆ ప్రపంచంలో మీరు విహరిస్తారు ఆ ప్రపంచంలో మీరు సుఖాన్ని అనుభవిస్తారు దుఃఖాన్ని అనుభవిస్తారు అన్నీ అనుభవించి ఆ తర్వాత ఆ ప్రపంచాన్ని డిజాల్వ్ చేసేసి అసంగంగా ఉండిపోతారా ఉండరా ఉండిపోతారు అసంగంగా ఉండిపోతారు కాబట్టి నిన్న రాత్రి కళ్ళలో చూసిన ప్రపంచము ఎక్కడ ఉన్నది నాయందే ఉన్నది అయితే ఆ ప్రపంచమంతా మీలో ఇప్పుడు మోసుకుంటూ తిరుగుతున్నారా అబ్బే నాయందు ఏది లేదు పశ్చమే యోగం ఐశ్వరం చెప్పిందే మళ్ళీ చెప్పాను స్వర్ణచాని భూతాని బ్రహ్మాదీని సో బ్రహ్మ మొన్న అనుకున్నాం బ్రహ్మదేవునితో మొదలుపెట్టి గడ్డిపోత్స వరకు ఉండే సకల ప్రాణులకు అధిష్టానము ఈశ్వరుడే అని అనుకున్నాను అయితే ఇప్పుడు పాపం పూర్వీశ్వర బ్రహ్మదేవుడి దగ్గర మొదలుపెట్టి ఈ గడ్డిపోత్స వరకు ఉండే ఈ కోట్లాది కోట్లాది ప్రాణులన్నింటినీ నెత్తి మీద మెట్టి మోసుకుంటూ తిరుగుతున్నాడా అయ్యే బాబా ఎంత బరువు అయిపోతుంది ఆయనకి అంటే ఎన్నో ఎందుకని అసంగ ఆయన అసంగుడు ఆయన ఎందు భాషించేది యథార్థముగా ఉన్నది కానే కాదు జగత్తు మిథ్య కాబట్టి నచ మత్స్థాని భూతాన్ని ఇప్పుడు మీకు మిథ్యకి డెఫినేషన్ చెప్పవచ్చు మిచ్చకు డెఫినేషన్ ఏమిటంటే ఏది దేనియందు ఉన్నట్లు కనబడినదో అది దాని వాస్తవముగా లేకున్నచో అది మిథ్య అని చెప్పచ్చు కదండి ఇప్పుడు త్రాడునందు పాము కనబడినది కానీ వాస్తవముగా త్రాడునందు పాము లేదు కాబట్టి పాము ఏమిటవుతుంది మిథ్య పాము మిథ్యా అని చెప్పడానికి స్టెప్స్ ఏమిటి పాము దేనియందు కనబడింది త్రాడుపై ఆ త్రా దేనిపై ఆ త్రాడుపై యథార్థంగా ఉందా లేదు రెండు స్టెప్స్ రెండు స్టెప్స్ అయ్యప్పటికి దేర్ పాము ఈజ్ మిథ్యా ఏమండి దీన్ని ఎలా ఏమంటారంటే స్వ అత్యంతభావ అధిష్టానే భాసమానత్వం మిథ్యాత్వం తాను ఎక్కడైతే సుపరాము లేదో అక్కడ ఉన్నట్లుగా కనబడుటయే మిథ్య పాము త్రాడు మీద లేదు ఎక్కడ లేదో అక్కడ ఉన్నట్లుగా కనపడితే అది మిథ్య మత్స్థాని సర్వభూతాన్ని సర్వభూతములు ఎక్కడ భాషిస్తున్నాయి ఈ నాయందు భాషిస్తున్నాయి అంటే ఈశ్వరుని ఎందు భాషిస్తున్నాయి అయితే ఈశ్వరుని ఎందు భాషించే ఈ సర్వభూతములు యథార్థంగా ఈశ్వరుని ఎందు ఉన్నాయా నచ్చే మత్స్థాని భూతాన్ని మిథ్య అయిపోయిందా లేదా ఫస్ట్ స్టెప్ ఎన్ సెకండ్ స్టెప్ ఈవెర్స్ మిథ్య ఎయిర్ సర్వభూతాన్ని మిథ్య జగ ఇంద్రజాలంలా ఉంది మరి అదే ఇంద్రజాలం ఉంటాయి ఇంద్రజాలం ఉంటే ఏమిటి ఏది స్టేజ్ మీదైతే మీరు చూస్తారో అది యథార్థంగా స్టేజ్ మీద లేదు జగద ఇంద్రజాలము అంటే అదే అదే మాటలు ఇటు తిప్పి అటుటిప్పు అటుటిప్పు ఇటు తిప్పి అదే తత్వాన్ని అలాగా చెప్తూ ఉండడం ఎందుకు అలా చెప్పడం అంటే జగత్తు మిథ్యాన్నినంటే మీరేదో తనకే ఊపుదామా వద్దా అని ఆలోచించి ఊపుతారు రెడీగా ఎస్ అని అంటారా అందరు ఎందుకని జగత్తు నెత్తి మీద తాండవం చేస్తూ ఉంటున్నాం మనిషిని శాసిస్తూ వాడు నెత్తి మీద తాండవం చేస్తూ ఉంటుంది నెత్తి మీద తాండవం చేస్తూ ఉన్న జగత్తుని పట్టుకుని మిథ్యానాలంటే గుండె చెరువా భయం వస్తుంది నిత్యంగా కాబట్టి మీరు అలా వింటూ ఉండండి నేను మీ అందరి తరఫున నేను అంటూ ఉంటాను సో కాబట్టి అలాగే అన్ని వైపుల నుండి పదాలు మార్చి శబ్దాలు మార్చి భావాన్ని అదే భావాన్ని అనేక యుక్తులతో ప్రతిపాదిస్తూ ఉండడం ఇది ఒక శైలి పశ్యమే యోగమైశ్వరం భాష్యకారుడు బ్రహ్మాదిభూతములవి నా ఎందు వాస్తవంగా లేవు ఆయనే బ్రహ్మగా కనపడ్డాడండి ఇప్పుడు ఆయనే బ్రహ్మగా బ్రహ్మదేవుడిగా కనపడితే ఇప్పుడు ఈ బ్రహ్మదేవుడు ఆయనే ఉన్నాడా ఇంకెక్కడి నుంచి వస్తాడు ఆయనే గడ్డిపోర్చగా కనపడ్డాడండి పృథివీలోకే రోహద్దైవం అన్నారు గణపతిలోని ఉపా ఉమాసహస్రంలో నేలపై మొలిచేటువంటి మొలకలు ఉన్నాయి చూసారా అదంతా దైవమే అన్నారు ఇప్పుడు వర్షం పడిన రాత్రి వర్షం పడినది అనుకోండి మొన్నాడు నేను నడవడం ప్రారంభిస్తే ఇటు అటు అటు ఇటు మొలకలు వచ్చేస్తూ ఉంటాయి అప్పుడు చిన్న పచ్చటి మొలకలు వస్తాయి లైఫ్ అది అది అది ఈశ్వరుడి అది నేనే అన్నాడే కాబట్టి బ్రహ్మదేవుడు ఆయన ఏమి ఉన్నాడా బ్రహ్మదేవుడు నా ఎందు ఉన్నాడంటే నేను వేరు బ్రహ్మదేవుడు వేరు అలా నా ఎందు బ్రహ్మదేవుడు ఏం లేడు నేనే బ్రహ్మదేవుడుగా కనపడ్డాను నేనే గడ్డిపోసగా కనపడ్డాను సర్వము కూడా నా నా నేనే అలా కనపడ్డా మరి అయితే ఉన్న అవన్నీ నీ ఎందు అదే ఏదీ లేదు నా ఎందు మరి నువ్వే నేను ఒక్కడే ఉన్నా నటుడు ఇంకేతనే నటవాజు నాది ఈశ్వరం నటుడు పది వేషాలు వేస్తాడు ఈ పది వేషాలు ఎవరి ఎందు ఉన్నాయి అతని ఎందే ఉన్నాయి వాస్తవంగా ఈ పది ఉన్నాయి అతను ఎందు ఏదీ లేదు ఎత్సగాడి వేషం వేశాడు టీచర్ వేషం వేశాడు రౌడీ వేషం వేశాడు తర్వాత బిజినెస్ మ్యాన్ వేషం వేసేది ఇప్పుడు ఈ ఈ నాలుగు పాత్రలు పోర్షన్స్ ఎవడైనా ఉన్నాయి నటుని ఎన్నే ఉన్నాయి వాస్తవంగా ఇవన్నీ నటుల్లో కూర్చుని గిరగలాడుతూ ఉన్నాయా ఏమీ లేవు ఏమీ లేదు ఉన్నది అతను ఒక్కడే ఈశ్వరుడు కూడా నటుడు మామూలు నటుడు కాదు నటులలో రారాజు రాజ రాజగుహ్యం అన్నట్టుగా నట అది ఈశ్వరుడు అంటే కానీ ఈశ్వరుడు గుర్తొచ్చినప్పుడు అలా ఒకసారి లేచేటు అక్కడక్కడా డ్యాన్స్ చేస్తూ కూర్చుంటాడు అని కాదు అలాగా లెటరల్గా తీసుకుంటే ప్రాబ్లమ్స్ వస్తాయి ఎందుకు అలా డ్యాన్స్ ఎందుకు ఏం పని ఏం లేదా చక్కగా విశ్రాంతిగా కూర్చోదా అప్పుడప్పుడు డ్యాన్స్ చేస్తూ ఉండడం అనవసరం కదా ఎందుకండి డ్యాన్స్ చేయటం అలా ఏమి డ్యాన్స్ చేయడు ఈశ్వరుడు ఆయన జగత్తంతా ఆయన డ్యాన్సే నది డ్యాన్స్ చేస్తుందా నీరు డ్యాన్స్ చేస్తుందా చేయడు కానీ నదీ రూపంగా కనపడే డ్యామ్స్ అంతా నీటి అనే ఉన్నది